జై గురుదత్త యోగ వాసిష్టం ముముక్షు వ్యవహార ప్రకరణం మొదటి భాగం ఆ సభలోనే ఉన్నటువంటి నారదాది మహర్షులంతా కూడా శ్రీరాముడి యొక్క వివేక విజ్ఞానానికి విశ్లేషణాశక్తికి ఎంతో ఆశ్చర్యపడి వాళ్ళంతా కూడా పరమానంద భరితులై శ్రీరాముణ్ణి అనేక విధాలుగా ప్రశంసం చేసి అక్కడున్నటువంటి వశిష్ఠ విశ్వామిత్ర మహర్షులు ఇద్దరినీ కూడా శ్రీరాముడికి బోధ చేయవలసిందిగా ప్రోత్సాహం చేశారు అయితే విశ్వామిత్ర మహర్షికి శ్రీరాముడి యొక్క పరిస్థితిని చూసేటప్పటికీ మొదట చాలా సంతోషమైపోయి హృదయం పొంగిపోతోంది ఆయన సహజంగా చాలా బోళా మనసులో ఏదైనా ఒక భావం కలిగిందంటే దాన్ని దాచుకోవటం ఆయన పద్ధతిలో ఉండదు ఇప్పుడు శ్రీరాముడి పట్ల ఆయనకి చాలా ఆనందం పొంగుకు వస్తోంది దానికి తోడు నారదాది మహర్షులంతా కూడా ఉపదేశం చేయమని ప్రోత్సాహం చేసేసరికి ఆయనకి ఉత్సాహం ఎక్కువైపోయి వశిష్ఠ మహర్షి కంటే కూడా ముందరే తనే బోధ చేద్దామని ప్రారంభించాడు ఆయన ఆయన ఏమన్నాడంటే శ్రీరామ నీకు విషయమంతా కూడా అర్థమైపోయింది నువ్వు గ్రహించేశావు నీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే పూర్వం జనక మహారాజు దగ్గరకు వెళ్ళక ముందు మహర్షి యొక్క పరిస్థితి ఎలా ఉందో నీ పరిస్థితి ఇప్పుడు అట్లా ఉంది ఆ జనక మహారాజు రెండు మాటలు చెప్పేసరికి ఆ శుకుడి మనస్సు అద్దం మీద పట్టినటువంటి పై ధూళి ఇటా ఎగిరిపోయింది అలా ధృడి సరికి అతనికి శాశ్వతమైనటువంటి శాంతి లభించింది ఇక మేం కూడా నీ హృదయం అనే అద్దం మీద పట్టినటువంటి పొగను పై పై పొగను తుడిచేసేయాలి అంతకంటే పెద్ద పనేమి లేదు అది పెద్ద పని కాదు అది మేము నిమిషంలో చేసేస్తాం అనేసాడు ఆయన ఆయన ఎప్పుడైతే ఇలా అన్నాడో విషయం అందుకునేసరికి వెంటనే రాముడు అడ్డం ఆయన ఏమన్నా మహర్షి కొంచెం ఆగండి మీరు మహర్షి యొక్క మనస్సు మొదట విశ్రాంతిని పొందలేదని ఆ తరువాత జనక మహర్షి గారు రెండు మాటలు చెప్పగా పరమమైన ప్రశాంతిని పొందిందని చెప్పారు ఆ కథ ఏమిటి అది ఎలా జరిగింది ఆ విషయం మీరు నాకు కొంచెం వివరించవలసింది అని వినయంగా ప్రార్థన చేశాడు అలా ప్రార్థన చేసేసరికి విశ్వామిత్ర మహర్షి సుఖ మహర్షి యొక్క చరిత్రను వివరించడం ప్రారంభించాడు శ్రీరామ వ్యాసుడు యొక్క పుత్రుడు శుకుడు శుకుడు కూడా తండ్రి అంత గొప్పవాడు ఆయన తన తండ్రి అయినటువంటి వ్యాస మహర్షి దగ్గరే ఉంటూ తను కూడా తపస్సు చేసుకుంటూ ఉండేవాడు అయితే అతనికి త్వరలోనే ఈ లోకయాత్రను గురించినటువంటి విమర్శ బయలుదేరింది విమర్శ అంటే ఏమిటి ఏది సత్యము ఏది అసత్యము అనేటువంటి చర్చ పేరే విమర్శ అది ప్రారంభమైంది ఆయనకి అలా ప్రారంభమయ్యేటప్పటికీ అచ్చం నీలాగానే ఆలోచించాడు ఆయన అచ్చంగా ఆయనకు కూడా మంచి వివేకం కలిగింది అద్వితీయమైన తత్వం అవగాహన అయిపోయింది అయితే ఆ తత్వం తెలిసాక ఇక తాను చేయవలసిన కర్మ గాని కర్మ వల్ల తాను పొందవలసిన ఫలాలు కానీ ఆయనకు ఏమీ కనిపించడం లేదు ఎవరైనా సరే పొందవలసిందంటూ ఏదైనా ఉంటే అది ఈ ఉత్తమోత్తమైన తత్వజ్ఞానం మాత్రమే అంతేగాని మరొకటి లేదు అయితే ఇక్కడ ఒక చిక్ వచ్చి పట్టింది ఏమిటంటే సుఖ మహర్షి తన వివేక బలంతో తాను సంపాదించుకున్నటువంటి ఈ తత్వజ్ఞానం మీద అతను కురవటం చేత తన మీద తనకు నమ్మకం లేక తను సంపాదించుకున్నటువంటి తత్వజ్ఞానం మీద కూడా ఆయనకి సరిగ్గా నమ్మకం కుదరలేదు కుదరపోవడంతో ఏం చెక్కు వచ్చిందంటే జ్ఞానం కలిగింది కదా ఈ కలిగిన జ్ఞానమేమో ఏ తపస్సు చేయనీయదు మనస్సులో కొంచెం అపనమ్మకం ఉంది కదా ఈ అపనమ్మకమేమో ఏ కర్మను చేయనీదు ఏ తపస్సు చేయని ఇది పెద్ద సంకటం హృదయంలో పెద్ద కల్లోలం ఈ సంకటంలో ఆ కుర్రవాడు కొన్నాళ్ళు నలిగిపోయాడు అయితే ఈ స్థితి వచ్చేటప్పటికీ ఎప్పటి మాట అంటా వ్యాసుడు శుకుడు ఇద్దరూ కూడా వాళ్ళ యొక్క పాంచభౌతిక దేహాలను పరిత్యాగం చేసేసి తేజోమయమైనటువంటి దేహాలను ధరించి మెరుపర్వతం మీద నివాసం చేస్తూ ఉన్నారు అప్పటి మాట ఆయన చెప్పేది వ్యాస మహర్షి ఏమో గొప్ప తత్వజ్ఞుడు అని పేరు కానీ ఆయన ఎప్పుడూ తపస్సు చేస్తూ ఉండేవాడు ఒక్క క్షణం కూడా తీరికి ఉండేది కాదు ఈ శుకుడు శుకుడికేమో సందేహం నిజంగా తత్వజ్ఞానం కలిగి ఉన్నట్లయితే ఇంత తపస్సు ఎందుకు చేయాలి ఏమి కోరి ఈ తండ్రి గారి తపస్సు చేస్తున్నాడు ఈ మాట శుకుడికి ఏమీ అర్థమయ్యేది కాదు అడగాలంటే భయంగా ఉండేది చివరికో రోజున మీరు శిఖరం మీద ఉండగానే తండ్రి కొంచెం విశ్రాంతిగా తీరిగ్గా కనిపించాడు వెంటనే కుర్రవాడైనటువంటి శుకుడు తండ్రి దగ్గరకు వెళ్లి సాష్టాంగ వందనం చేసేసి ఇలా అడిగాడు ఏమంటే నాన్నగారు నన్ను ఒక సందేహం పట్టుకుని పిశాచంలాగా పీడిస్తోంది మీరు దయచేసి నా సందేహం తీర్చాలి ఏమిటంటే మానవలోకం నుంచి బ్రహ్మలోకం దాకా అందరూ జీవులున్నారు ప్రతి జీవికి ఏదో ఒక ఆశ కనిపిస్తోంది ఆశారూపమైన సంసారం కనిపిస్తోంది ప్రతి జీవికి ఇది లేనటువంటి మనిషి కనిపించడం లేదు మనిషే కాదు జీవే కనిపించడం లేదు అయితే ఈ సంసారం అనేది ఎలా పుట్టింది ఎలా పోతుంది ఇవి రెండు ప్రశ్నలు ఇంతకన్నా కూడా చిక్కైనటువంటి ప్రశ్న పకడుంది నా దగ్గర ఏమిటంటారా అసలు ఈ సంసారం ఎవరికి పట్టుకుంది నాకు కూడా సంసారం ఉన్నట్టే నాకు కనిపిస్తోంది అయితే నాకు పట్టుకుంది అని అంటున్నా కానీ బాగా విచారించేటప్పటికీ ఈ సంసారం నా దేహానిక నా ఇంద్రియాలకా నా మనస్సుకా నా ప్రాణానికా లేక వీ రెండిటి యొక్క సముదాయానిక ఈ సంసారం పట్టుకుంది ఎవరికి ఇవేవీ కాకుండా నిర్వికారమైనటువంటి చిన్మాత్రమైనటువంటి ఒక పరమాత్మ పదార్థం నాకు కనిపిస్తోంది ఈ సంసారం పోని ఆయనకే పట్టుకుందంటారా ఇదేదీ నాకు తేలటం లేదు సరే పోనిలేవయ్యా దేనికి సంసారం పడితే ఏమి దుఃఖం మాత్రం నాకు పట్టుకుంది సుఖము దుఃఖము సుఖము దుఃఖము ఇలా ఉయ్యాల ఊగుతున్నట్టు ఊగుతోంది నేను ఏది సుఖమని అనుకుంటున్నానో అది పరిశీలించి చూస్తే దుఃఖంగానే కనిపిస్తోంది కనుక సర్వాత్మలా దుఃఖంగా ఉన్నవాడిని నేను ఊతున్నాను మరి నాకు పట్టినటువంటి దుఃఖం పోయేదిలాగా ఇవి నా ప్రశ్నలు దయచేసి మీరు కొంచెం సమయం వెచ్చించి నాకు వివరించండి అని చెప్పి వినయంగా ఆర్తిగా ప్రార్థన చేశాడు వ్యాసుడికి తన కుమారులలో కలిగినటువంటి తత్వజిజ్ఞాసకు చాలా సంతోషం కలిగింది వ్యాసుడు మాంచి పండితుడు ఆయన తలుచుకుంటే మహాభారతంలాగా మహావిస్తారంగా చెప్పేసేయగలడు మహోపన్యాసం చేయగలడు వద్దనుకుంటే బ్రహ్మసూత్రాలాగా అతి ముక్త మాట్లాడగలడు రెండు ప్రజ్ఞలు ఆయన దగ్గర ఉన్నాయి వ్యాస అనే పదానికే విస్తారం మహాభారతం విస్తారంగా రాసేసాడు ఆయనే అతి సూక్ష్మంగా ముక్త సరిగా బ్రహ్మసూత్రాలు రాశాడు ఆ రాసినటువంటి బ్రహ్మసూత్రాలకే త్రిమతాచార్యులు కూడా బ్రహ్మాండమైనటువంటి భాష్యాలు రాశారు అంత ముక్త సరిగా కూడా చెప్పగలడు అయితే ఇప్పుడు కొడుకుతో మాట్లాడాలి వీడు సామాన్యుడు కాదు ఇప్పటికే చాలా తపస్సు చేసి ఉన్నాడు చాలా తత్వ జిజ్ఞాస చేసి ఉన్నాడు తత్వ విచారణ చేసి ఉన్నాడు పరిణత ప్రజ్ఞుడై ఉన్నాడు అయినా కూడా సందేహం తీరకుండా ఉన్నాడు ఇప్పుడు వీడితో మాట్లాడాలంటే నేను విస్తారంగా మాట్లాడాలా సంగ్రహంగా మాట్లాడాలా అని కొంచెంసేపు ఆయన ఆలోచించాడు ఆలోచించి ఇటు అటు కాకుండా మధ్యమంగా మాట్లాడితేనే బాగుంటుంది వాడి యొక్క గ్రహణ శక్తి ఎలా ఉందో ఆలోచన తీరు ఎట్లా ఉందో అవన్నీ తెలుసుకోవడానికి కుదురుతుంది కనుక మధ్యమంగా మనం మాట్లాడదాం మరీ విస్తారంగానవద్దు మరీ ముక్త సరిగానవ్వదు అనుకుని ఆయన ప్రారంభించాడు ఏమన్నాడంటే నాయన నువ్వు చాలా ప్రశ్నలు వేసినట్టు వేశావు కానీ బాగా ఆలోచించి చూస్తే నీ ప్రశ్నలన్నిటిలోనూ కూడా ముఖ్యమైనవి రెండే ఏమిటంటే ఈ సంసారం ఎవరికి పట్టింది అని ఒక ప్రశ్న వేసావు అది ఒక ముఖ్యమైన ప్రశ్న అది ఎలా పోతుంది అని మరో ప్రశ్న వేసావు అది మరో రెండో ప్రశ్న అది ముఖ్యమైనది సరే పోయే మాట తర్వాత చూద్దాం ముందు ఎవరికి పట్టిందో అది తెలిస్తే పోయే మాట సంగతి ఆలోచించవచ్చు కనుక ఎవరికి పట్టిందో ఆలోచిద్దాం అయితే నువ్వు కూడా ఇప్పటికే కొంత ఆలోచన చేశావు ఈ సంసారం దేహానికి పట్టిందా నా ఇంద్రియాలకు పట్టిందా నా మనస్సుకు పట్టిందా నా ప్రాణానికి పట్టిందా ఈ సముదాయానికి పట్టిందా లేక నిర్వికార చిన్మాత్రానికి పట్టిందా నువ్వే ప్రశ్న రూపంలో అడిగావు అంటే ఏమిటి నువ్వే కొంత విచారణ ఎప్పటికే చేసుకున్నావు అయితే నేనేమంటున్నానంటే వీళ్ళలో ఎవరికి పడితే మాత్రం నీకెందుకు అయ్యా ఏడుపు నీకు దుఃఖం ఉంది ఏడుపు ఉంది అది కదా నీకు పోవాల్సింది కనుక నీకు ఎందుకు ఏడుపు ఉందో నీకు తెలియాలి ఫస్ట్ అది తెలియాలంటే నువ్వెవరివో నీకు తెలియాలి ఆ మాట ఆలోచించు ఎదురుకుండా ఈ దేహం కనిపిస్తోంది ఈ దేహం నువ్వయ్యేస అవకాశం ఉందా అంటే ఉంది ఈ దేహానికి దెబ్బ తగిలితే నీకు బాధ కలుగుతోంది అంతే కదూ కానీ కొంచెం బాగా పరిశీలించి చూస్తే ఈ దేహం నేనే అనుకోవడానికి కూడా కొన్ని చిక్కులున్నాయి అంత సులభంగా ఈ దేహం నేనే అని చెప్పేందుకు వీల్లేదు ఎలాగంటావా ఒక్కోసారి నువ్వే ఇది నా దేహము అని నా దేహము నేను వేరు నాదైనటువంటి ఈ దేహం వేరు అని చెప్పినట్టేంది కదూ ఎలాగంటే ఇది నా ఇల్లు అన్నావు ఇది నా కుటీరము అన్నావు ఇది నా తపోవనము అన్నావు అనేప్పటికేమైంది నేను వేరు ఈ తపోవనం వేరు అయిపోయింది కనుక నేను వేరు ఈ తపోవనం వేరు అన్నట్టుగా నేను వేరు ఈ చెట్టు వేరు అన్నట్టుగా నా దేహం అనేప్పటికీ నేను వేరు దేహం వేరు అయిపోతుంది ఆ విధంగా చూసినప్పుడు ఇది నా దేహము అనేటువంటి వ్యవహారం మానవులందరిలోనూ ఉంది కనుక ఈ దేహం నేనే అనేటి అనటానికి ఇవ్వీ నేను దేహము ఒకటే అనటానికి సావకాశం లేదు కనుక ఒక విధంగా చూసినప్పుడు ఏమన్నా ఈ దేహానికి కలిగిన దెబ్బలు నాకే బాధను కలిగిస్తున్నాయి కనుక దేహమే నేనేమో అనిపిస్తూ కూడా ఇది నా దేహము వ్యవహారం కూడా మనమే చేస్తూ ఉన్నాం గనక నా దేహము నేను వేరు దేహము వేరు అర్థం పరోక్షంగా మనకి తెలుస్తోంది గనక నేను ఈ దేహం కంటే భిన్నంగా ఉండి ఉండాలి అని మనకు అంతే కాకుండా మరొక రీతి ఉంది ఏమిటంటే ప్రపంచంలో దృశ్యము అని ద్రష్ట అని రెండు ఉన్నాయి ఈ దేహం దృశ్యం అవుతుంది నువ్వు ద్రష్టమవుతావు ఏదేదైతే చూడబడుతుందో అది దృశ్యం ఎవరు చూస్తున్నారో అది ద్రష్ట ద్ర దృశ్యం కూడా ద్రష్ట భిన్నంగా ఉంటుంది ఈ దేహం దృశ్యం గనక నువ్వు ద్రష్టవు గనక ఈ రెండు ఒకటై కావడానికి కూడా వీరెంత మాత్రం వీల్లేదు అంచేత ఈ దృష్టితో చూసినా కూడా నువ్వు ఈ దేహం కావడానికి వీల్లేదు మరైతే నువ్వెవరివి నేను అనే పదానికి అర్థమేమిటి అని ఆయన వివరించడం ప్రారంభించారు నేనంటే ఈ దేహమే నేనవుతుందా అనే విచారణ ప్రారంభించి అయ్యందుకు సావకాశం ఉందని ముందర చెప్పి కాని ఇది నా దేహము అని వ్యవహరిస్తున్నాం గనక నా దేహం అన్నప్పుడు నేను వేరు దేహము వేరు ఒక సూచన కనిపిస్తోంది గనక నేను దేహం ఒకటి కావడానికి వీల్లేదు అని ఒక మాట చెప్పారు ఆ తర్వాత ఆ విషయంలోనే మరొక లాజిక్ కూడా ఆయన ప్రవేశపెట్టారు ఏమిటంటే ఒక మనిషి ఒక చెట్టును చూస్తుంటే ఆ చెట్టును దృశ్యం చూసే మనిషిని ద్రష్ట అంటారు దృశ్యము ద్రష్ట అనేవి కూడా వేరువేరుగా ఉంటాయి తప్పితే దృశ్యము ద్రష్ట ఒకటిగా ఎప్పుడు ఉండవు ప్రతి మనిషి కూడా తన వంక తన చూసుకుని ఇది నా దేహము అనుకుంటున్నాడు అంటే దేహం తనకి దృశ్యంగా కనిపిస్తోంది తను ద్రష్టగా ఉంటున్నాడు దృశ్యము ద్రష్ట రెండు ఎప్పుడూ కూడా ఒకటి కావటానికి వీల్లేదని చెప్పుకున్నాం గనక ఈ దేహం తనకి దృశ్యంగా ఉంటోంది కనుక ఈ దృశ్యమైన దేహానికి తను ద్రష్టగా ఉంటున్నాడు కనుక నేను దేహము అనేవి ఒకటి కావటానికి ఎంత కాత్రము వీరు లేదని కూడా ఆయన వివరించాడు అయితే ఈ దేహంలో నేను కలిసిపోయే ఉన్నానండి ఈ దేహంగాను నేనే ఉన్నాను అంటే దృశ్యంగాను నేనే ఉన్నాను ద్రష్టగాను నేనే ఉన్నాను రెండు కలిసిపోయే దీనిలో ఉన్నాయి అని అంటావేమో అలా అంటానికి కూడా వీలులేదు ఎందుకంటే ఒక ఉదాహరణ చెబుతా అడవిలో ఉన్నాం కదా మనమంతా వేసవి కాలం వచ్చింది రెండు చెట్టు కొమ్మలు బాగా రాసుకున్నాయి రాసుకునేటప్పటికీ కారు చిచ్చు పుట్టింది అంటే అగ్ని పుట్టింది అక్కడ ఉన్నదేమిటి రెండు కొమ్మలు ఉన్నాయి ఎండు కొమ్మలు అవి ఒకదానికోటి ఒరిపిడైంది ఆ సంఘర్షణ వేడి పుట్టి ఆ వేడిలోంచి నిప్పు పుట్టింది అయితే ఈ వేడి ఎక్కడుంది అసలు వేడి పుట్టిందండి తర్వాత నీ వేడే నిప్పైపోయిందంటే నిప్పన్నా వేడినా ఒకటే ఆ వేడి ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ప్రశ్నేస్తున్నాం ప్రపంచంలో ఏ వస్తువు కూడా శూన్యంలోంచి ఊడిపడి పుట్టుకురాదు మట్టి ముద్దలోంచి కుండ వచ్చింది అంటే కుండగా మారేటువంటి స్వభావం ఆ మట్టి ముద్దలో సహజంగానే స్వతహాగానే ఉందని మనం తెలుసుకోవాలి అలాగే కొమ్మల్లోంచి రాపిడి వల్ల అగ్ని పుట్టింది అంటే ఆ అగ్ని ఆ కొమ్మల్లో అంతర్లీనంగా మొదటి నుంచి ఉండే ఉండాలి ఆ విషయం మనం తెలుసుకోవాలి కొమ్మల్లో అంతర్లీనంగా గనక అగ్ని అనేటువంటి గుణం లేకపోయినట్లయితే వేడి అనేటువంటి గుణం రూపంలో అది బయటికి రాదు రాపిడైనటువంటి ప్రక్రియ ఆ కొమ్మల్లో అంతర్లీనంగా సుక్షుప్తంగా ఉన్నటువంటి అగ్నిని బహిర్గతం చేసేందుకు ఉపకరిస్తోంది అంచేది ఇప్పుడు ఏం తెలియదంటే కొమ్మ కొమ్మ రాసుకునేప్పటికీ అగ్ని అనేటువంటి వస్తువు కొత్తగా పుట్టింది వీటిలో అగ్ని ఆ కొమ్మలో పూర్తిగా కలిసిపోయే ఉంది ఎప్పటిదాకా అగ్ని బయటపడేదాకా ఆ కొమ్మలో కలిసిపోయే ఉంది ఇప్పుడేమన్నా అగ్నిగా బయటకు వచ్చింది బయటకొచ్చాకేమంటున్నావు కొమ్మ వేరు అగ్నివేరు అంటున్నావు ఆ అగ్ని ఏం చేస్తోంది ఈ కొమ్మను దహించి వేస్తోంది అయితే మన ప్రశ్న ఏమిటంటే అగ్ని కొమ్మ అంతకుముందు దాకా కలిసిపోయే ఉన్నాయి కదా ఆ రెండు వేరువేరు వస్తువులా నిజంగా లేదా నిజంగా ఒకటే వస్తువా అగ్ని యొక్క స్వభావం కాల్చడం కొమ్మ యొక్క స్వభావం ఏమో ఈ రెండు విభిన్న స్వభావాలు విభిన్న స్వభావాలు రెండు వస్తువులు కనిపిస్తుంటే ఈ రెండు ఒకటే అనటం అది సాధ్యం కాదు కనుక కొమ్మలోనే అగ్ని కలిసిపోయి ఉన్నా కూడా అగ్ని వేరు కొమ్మ వేరు అంత ఆ రెండు ఒకటి కావు అలాగే ఈ దేహంలో నువ్వు దేహము కలిసిపోయి ఉన్నా కూడా నువ్వు ఈ దేహము ఒకటి అయ్యే సావకాశం ఎంతమాత్రం లేదు అట్లా అనటానికి వీల్లేదు ఈ విధంగా ఈ మూడు దృక్కోణాలలోంచి కూడా మనం పరిశీలించినప్పుడు ఈ దేహం నేను అని చెప్పడానికి ఎంత మాత్రం వీల్లేదు ఈ దేహం వేరు నేను వేరు అని మనకి నిశ్చయం అయిపోతోంది వీటిలో నేను అని దేన్ని మనం వ్యవహరిస్తున్నామో అది చేతన్యంగల పదార్థం అంటే ఏమిటి చైతన్యం అంటే స్వతంత్రంగా ఆలోచించగలదు కదలగలదు సుఖదుఖాలను అనుభవించగలదు అది చైతన్యం ఇక రెండవది ఏమిటి దేహం ఈ దేహానికి ఇట్లాంటి లక్షణాలు ఏమీ లేవు శరీరంలో ఉన్నటువంటి జీవుడు గనక పైకి వెళ్ళిపోతే అది కాస్త శవం అయిపోతుంది మనం చూస్తూనే ఉన్నాం కదా కనుక ఈ శరీరం జడం జడానికి ఎక్కడైనా సంసారం ఉంటుందా రాతి ముక్కకు సుఖదుఖాలుంటాయా రాతి ముక్కకు సంసారం ఉంటుందా కనుక ఈ శరీరానికి మరి సంసారం అనేటువంటిది సుఖదుఖాలే చెప్పుకున్నాం కనుక ఈ శరీరానికి సుఖదుఖరూపమైనటువంటి సంసారం ఉండటానికి వీల్లేదు కనుక నేను అని ఎవరిని విచారణ చేస్తే దేహం కాదని తెలిసిపోయింది ఈ దేహం ఏమన్నా జడమని తెలిసిపోయింది జడమైనటువంటి శరీరానికి సుఖ దుఃఖాలు ఉండటానికి వీల్లేదు ఎందుకంటే రాళ్లకి రపలకి సుఖదుఖాలు ఉండవు గనక అని తెలిసింది అయితే మరి ఈ సుఖ దుఃఖాలు ఎవరికి ఉన్నట్టు ఇక ప్రపంచంలో పనులన్నీ చేసేటువంటి ఇంద్రియాలన్నీ ఉన్నాయి మనలోనే ఉన్నాయి అవి నేనవుతానా నేను చూస్తున్నాను నేను వింటున్నాను నేను వాసన చూస్తున్నాను అని విని మనం చూతున్నాం కదా అంటే ఇంద్రియాల ద్వారా చేసే పనులన్నీ నేను చేస్తున్నట్టే నాకు అనిపిస్తోంది కనుక కనుక ఇంద్రియాలే బహుశా నేనై ఉంటాను నేను అనే పదానికి ఇంద్రియాలే అర్థమై ఉంటుంది అని ఒకవేళ అన్నీ కనిపించవచ్చు సుఖ మహర్షి కాని అది సత్యం కాదు ఎందుకంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఏం తెలుసుదంటే నేను అంటే కన్ను నేను అంటే చెవి నేను అంటే నోరు ఇలా ఏ ఇంద్రియమైనా సరే ప్రతిదీ నేనే నేనే అని చెప్పినట్టు అవుతుంది అంటే నేనే కన్ను నేనే ముక్కు నేనే చెవి అని చెప్పడం చేత కన్నే ముక్కు కన్నే చెవి అని చెప్పినట్టయింది కన్నుకు జబ్బు చేస్తే చెవుకు నెప్పొస్తోందా చెవుకు జబ్బు చేస్తే ముక్కుకు నెప్పొస్తోందా కనుక కన్ను ముక్కు చెవి ఒకటం ఏమాత్రం బాగాలేదు అదిగాక ఇంకొకటి ఉంది ఒకప్పుడు మన కన్ను బాగా పనిచేస్తూ ఉంటుంది ఒకప్పుడు సరిగా పనిచేయదు అప్పుడు నువ్వేమంటున్నావు ఇప్పుడు నా కన్ను బాగా పనిచేస్తుందండి బాగా సూక్ష్మమైనటువంటి వస్తువులు కూడా చూడగలుగుతోంది అని చెబుతున్నావు ఒకప్పుడు అది బాగా పనిచేయనప్పుడు ఇవాళ ఎందుకో నా కన్ను సరిగ్గా లేదండి అది సరిగ్గా చూడటం వస్తువులు సరిగ్గా కనిపించట్లేదు అని చెబుతున్నావు ఇలా చెప్పడం వల్ల ఏం జరిగింది ఇది నా దేహము అన్నప్పుడు ఏ విధంగా అయితే నువ్వు దేహము వేరం తెలిసిందో ఇప్పుడు నా కన్ను అని చెప్పడం చేత నువ్వు కన్ను వేరైపోయినట్టు తెలుస్తోంది అలాగే నువ్వు ముక్కు వేరని తెలుస్తోంది ప్రతి ఇంద్రియం కూడా నువ్వు ఇంద్రియము వేరని తెలుస్తోంది నా కన్ను అంటున్నావు కదా అందుచేత ఇది నా పుస్తకం అన్నప్పుడు ఎట్లయితే పుస్తకము నువ్వు వేరో ఇది నాకు నా కన్ను అన్నప్పుడు అలాగే నువ్వు కన్ను వేరైపోతారు అంతే కదా అవి రెండు ఒకటికి అవడానికి ఏమాత్రం అవకాశం కనిపించడం లేదు కాకుండా మనం ఇక్కడ కూర్చున్నాం మాట్లాడుకుంటున్నాం మన ముందుగా ఆకాశంలో పక్షి అట్ట ఎగిరి వెళ్ళింది మళ్ళీ ఇట్లా వచ్చేసింది అంటే ఏమిటి ఆ పక్షి యొక్క గమనాన్ని ఆగమనాన్ని రాకని పోకని రెండింటినీ కూడా మనం చూశాం అంటే ఇప్పుడు ఆ పక్షి మనం ఒకటే వేరా దాని ప్రశ్నే ఉంది ఆ పక్షి వేరు మనం వేరు ఎందుకంటే దాన్ని రాక పోక రెండూ మనం చూస్తున్నాం ఎంతకంటే వేరే రుజువు కావాలా అలాగే ఈ కన్ను ఇప్పుడు పనిచేస్తోంది ఇప్పుడు పనిచేయట్లేదు అని మనం గ్రహించగలుగుతున్నాం కన్నేమో మెలకుగా ఉండగా పనిచేస్తోంది నిద్రలో ఉండగా పని చేయట్లేదు ఆరోగ్యంగా ఉన్నప్పుడు పనిచేస్తోంది అనారోగ్యంగా ఉన్నప్పుడు పనిచేయడం లేదు కనుక ఈ కన్ను ఒకప్పుడు పనిచేస్తోందని ఒకప్పుడు పని చేయడం లేదని మనకు ఎవరు చెప్పారు ఎవరో చెప్పవలసింది ఏమిటండి నా నాకే తెలుస్తోంది అని ఎవడైనా అంటాడు కదా మంచిది అన్నీ దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే కన్ను అనే ఇంద్రియం యొక్క రాకపోకలను నువ్వు తెలుసుకుంటున్నావు పక్షి యొక్క రాకపోకలను ఏ విధంగా అయితే తెలుసుకున్నావో అలాగే కన్ను యొక్క రాకపోకలను దాని యొక్క బాగా పనిచేయడాన్ని బాగా పని చేయకపోవడాన్ని కూడా నువ్వు తెలుసుకుంటున్నావు తెలుసుకుని నిర్ణయం చేయాలి ఇప్పుడు ఆ పక్షి నేను వేరే ఎలా అయితే నిర్ణయం చేశావో అలాగే ఇప్పుడు ఈ కన్ను నేను వేరని మనం నిర్ణయం చేసుకోవాలి అంతకంటే మార్గాంతరం లేదు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మొత్తం కలిసి పదింద్రియాలు ఉన్నాయి అవన్నీ కూడా ఇదే కాక చేరతాయి అవేవి కూడా నేను కావడానికి వీలు అని ఈ రకమైనటువంటి ఆలోచన వల్ల ఈ రకమైన చర్చ వల్ల మనకి తేలిపోతుంది సరేనండి ఇంద్రియాలు నేను కాదు బానే ఉంది అయితే ఇంద్రియాల జడాలా చైతన్యాల అంటే ఇంద్రియాలన్నీ అక్కడే ఉన్నాయి కానీ వాడు నిద్రపోతున్నాడు అవి పనిచేయట్లా దీని బట్టి ఏం తెలుస్తోంది ఇంద్రియాలలో ఇప్పుడు కనిపిస్తున్న చైతన్యం ఏదైతే ఉందో అంటే ఇప్పుడు మనం మెలుకుగా ఉన్నప్పుడు ఈ ఇంద్రియాల్లో ఏ చైతన్యం కల్పిస్తోందో ఆ చైతన్యం వాటిలో వ్యాపించి ఉంది గనుక అవి ఇప్పుడు చేతనవంతములుగా కనిపిస్తున్నాయి తప్పితే స్వత సిద్ధంగా అవి చేతనాలైతే అవి సర్వకాల సర్వావస్లోనూ పనిచేస్తూనే ఉండాలి ఇంద్రియాలకి సొంత చైతన్యం ఉంటే అలా జరగాలి ఇంద్రియాలకి సొంత చైతన్యం లేదు కనుకనే మనిషి సుసుప్తావస్థలోకి వెళ్ళినప్పుడు నిద్రావస్థలోకి వెళ్ళినప్పుడు అవి ఏమి పని చేయకుండా ముద్దులాగా పడుంటున్నాయి జాగ్రత్త వచ్చేసరికి మాత్రం ఎక్కడి నుంచో చైతన్యం వచ్చి వాటిల్లోకి ప్రవహిస్తోంది గనక తమది కానటువంటి చైతన్యము తనలోకి వచ్చి ప్రవహిస్తోంది గనక ఆ చైతన్య సంపర్కం చేత అవి చైతన్యవంతముల్లాగా పనిచేస్తూ ఉన్నాయి అందుచేత ఇప్పుడు ఏం తెలియదంటే స్వతసిద్ధంగా ఇంద్రియములు జడములే అని తేలింది ఎందుకంటే ఒక కారు జడమా చైతన్యమా అంటే అది మామూలుగా మొద్దులాగా పడి కానీ దాంట్లో ఒక మనిషి చేరి ఇంజన్ స్టార్ట్ చేస్తే అప్పుడు అది పనిచేస్తుంది అంటే ఈ మనిషిలోంచి చైతన్యం దాంట్లోకి ప్రసరిస్తే అప్పుడు చైతన్యంలాగా వ్యవహరిస్తుంది అట్లాగే ఇంద్రియాల ఇంద్రియాలనేటువంటి ఈ యంత్రాలు కూడా లోపల ఉన్నటువంటి ఒకనక చైతన్యం వాటిలోకి ప్రసరిస్తే ఆ చైతన్య సంపర్కం చేత చేతన మంత్రములాగా పనిచేస్తున్నాయి తప్పితే స్వత అవి కూడా జడములే తప్పితే అవి చేతన జడ పదార్థాలకు మరి సంసారం ఉంటుందా రాతికి రప్పకి ఎక్కడా సంసారం ఉంటుందా కనుక ఈ సంసారం అంటే సుఖ దుఃఖ రూపమైనటువంటి సంసారం అని గురించి మనం విచారణ చేస్తున్నాము అది ఇంద్రియాలకు చెందింది కాదు దేహానికి చెందింది కాదు ఇంద్రియాలకు చెందింది కాదు అయ్యా ఇది మరీ బాగుందండి ఏది కాదంటారేమిటి పోని అన్నిటికన్నా ముఖ్యమైనది ఒక మనస్సు అనేటువంటిది ఒక ఇంద్రియం మన దగ్గర ఉన్నది దాన్ని వదిలేసి మీరు ఇంద్రియాలు పదే అని లెక్కేస్తున్నారు మనస్సు వల్లే మిగిలిన పదియాలు కూడా పనిచేస్తున్నాయి ఇంద్రియాల్లో కనిపించే చైతన్యమంతా కూడా ఈ మనస్సుదే నిజానికి బాగా పరిశీలించి చూస్తే దాన్ని వదిలేశారేమిటి మీరు దాన్ని ఇంద్రియాల్లో లెక్కేయడం లేదు ఎందుకని అది ఇంద్రియం కాదా ఏమిటి అసలు మనస్సును వదిలిపెట్టేసి కేవలం పదీంద్రియాల మీద ఇంత చర్చ చేశారేమిటి కనుక నిశ్చయంగా ఏం తేలుతోందంటే ఈ చైతన్యం అనేది మనస్సుదే ఈ మనస్సే అసలైన ఇంద్రియం ఈ మనస్సే పనులన్నీ చేస్తోంది కనుక ఆ మనస్సే నేను అని నేను అనుకోవచ్చు అని శుకుడు అన్నాడు దానికి వ్యాస మహర్షి సమాధానం చెబుతున్నాడు ఆయన మనస్సును మరిచిపోలేదు అయితే మనసు ఇంద్రియ అవునా కాదా అనే చర్చ కూడా ఇప్పుడు నేను చేయటం లేదు ఆ చర్చ మనకి ఇప్పుడు వద్దు మనకు అవసరం కాదు మనకు కావలసిన చర్చ ఏమిటంటే ఆ మనస్సు నేనవునా కాదా అనేదే ప్రశ్న మనస్సు నేను ఒకటా లేక మనస్సు నేను వేరు ఇది మన ప్రశ్న అయితే నువ్వేం చెప్పావంటే ఈ చైతన్యం అనేది మనస్సుదేనండి మనస్సే చేతనం మనసు యొక్క చైతన్యమే ఇంద్రియాల్లోకి ప్రసరిస్తోంది కనుక నేనే మనసు కావడానికి అవకాశం ఉంది అని నువ్వు అన్నావు దీని విషయం కొంచెం ఆలోచిద్దాం ఒక్కోసారి మనం ఇక్కడ కూర్చుని ఉన్నాం ఏదో కొంచెం జానం ఆలోచిస్తున్నాం పరధ్యానంగా ఏం జానము తపస్సు లేదు ఏదో మనస్సు ఎక్కడో ఆలోచిస్తోంది ఇంతలోగా ఓ పక్క మహర్షి గారు ఇక్కడికి వచ్చాడు ఆయన వచ్చాడు మందిరికొండ చెబు నుంచున్నాడు అయినా కూడా మనకి తెలియలేదు ఆయన చప్పట్లు కొట్టి కొంచెం కదిలించి మన్ని స్వస్థితిలోకి తీసుకొచ్చాడు అయ్యా రండి రండి అని కూర్చోబెట్టాం ఆయన అన్నాడు ఏమిటయ్యా నేను వచ్చేప్పుడు రెండు మూడు నిమిషాలు కళ్ళు తెలుసుకునే ఉన్నావు చప్పట్లు కొట్టా నేను అయినా కూడా మరి నువ్వు ఏమిటో అసలు నేను నన్ను పలకరించలేదు నా వంక చూడలేదు ఏమిటి అసలు నీ మనస్సు ఎక్కడుంది ఏమిటని అడిగాడు అడిగేటప్పటికే మనం అంటాము ఏమి లేదండి కొంచెం మనస్సు ఏదో ఆలోచిస్తోంది ఎటో పోయిందండి మనసు ఎటో పోవడం చేత మీరు ఎదురకుండా వచ్చినా కూడా నాకు కనిపించలేదు తమరేమనుకోకండి అని మనం చెబుతూ ఉంటాం ఇక్కడ ఏం జరిగింది మనకు కావాల్సిన చర్చ ఏమిటంటే కళ్ళు తెరిచి ఉన్నాయి కళ్ళు చూసేందుకు మనిషి ఉన్నాడు మహర్షి అయినటువంటి మనిషి మరి కళ్ళు మనిషికి ఆ మధ్యలో అడ్డం ఏమి లేదు అటువంటిప్పుడు ఆ మనిషిని ఈ కళ్ళు ఎందుకు చూడలేకపోతున్నాయి అంటే మనస్సు గనుక మనస్సు ఎటో పోయింది కనుక అప్పుడు మన మనిషిని చూడలేకపోతున్నాం అంతవరకు ఒక దృష్టి బాగానే ఉంది ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే మనస్సు ఇప్పుడు ఇక్కడ ఉందని మనస్సు అప్పుడు ఇక్కడ లేదని మనం గ్రహించాం మహర్షి గారితో మనం చెప్పాం కదా ఆ సమయంలో నా మనస్సు ఎటో పోయిందండి అని చెప్పాం మహర్షి గారితో మాట్లాడే సమయంలో మనసు ఎక్కడికి వచ్చింది ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది అంటే ఇందాక మనస్సు ఇక్కడ లేదు ఇప్పుడు ఈ మనస్సు ఇక్కడికి వచ్చింది అని మనస్సు యొక్క రాకపోకల్ని మనం తెలుసుకుంటున్నాం మనస్సు యొక్క రాకపోకల్ని మనం తెలుసుకుంటున్నామంటే ఇందాక పక్షి యొక్క రాకపోకల్ని ఎట్లా తెలుసుకున్నామో అట్లాగే ఈ మనస్సు యొక్క రాకపోకల్ని కూడా తెలుసుకుంటున్నామని ఇప్పుడు మనకు నిర్ధారణ అయింది కదా అంతేకాకుండా ఒకప్పుడు నీకు విద్యార్థి దశ కొంచెం గుర్తించుకో అప్పుడు నేను నీకు పాఠాలు విస్తారంగా చెబుతూ ఉండేవాడిని ఒకరోజు నాన్నగారు ఇవాళ ఎందుకో నా మనస్సు అంత బాగా లేదు అంత చురుగ్గా లేదు ఇవాళకి ఈ పాఠం చాలు లేండి అని చెప్పేసేవాడు నువ్వు ఒక్కో రోజు నామన్నా తీరిక తక్కువగా ఉంది రా అబ్బాయి అన్నా కూడా ఇవాళ నా మనస్సు చాలా బాగుందండి మంచి హుషారుగా ఉంది ఇంకా బాగా పాఠం చెప్పండి అని అడిగేవాడు అంటే ఏమిటి మనస్సు యొక్క స్వస్థతను అస్వస్థతను కూడా నువ్వే తెలుసుకుంటున్నావు దీన్ని బట్టి కదా కనుక ఈ ఈ విధంగా మనస్సు యొక్క రాకపోకల్ని నువ్వే తెలుసుకుంటున్నావు మనసు యొక్క స్వస్థత అస్వస్థత అనే వాటిని కూడా నువ్వే తెలుసుకుంటున్నావు అంటే మనిషి మనస్సు యొక్క రాకపోకల్ని స్వస్థత అస్వస్థతని కూడా తెలుసుకున్నట్టయితే ఈ చెట్టును చూసినట్టుగా పొచ్చిపోయేటువంటి పక్షిని చూసినట్టుగా ఈ మనస్సును చూస్తున్నావు దీని ఏం తెలిసింది మనస్సు నువ్వు ఒకటైనట్లయితే మనస్సు ఎక్కడ పోతే నువ్వు ఒక్కడున్నట్టే అప్పుడు నా మనస్సు ఎక్కడుకోపోయిందండి అని చెప్పేందుకు వీలు కనుక నువ్వు అలా చెప్పగలుగుతున్నావు కనుక నువ్వు వేరు మనసు వేరు అనేటువంటి విషయం ఖాయమైపోతుంది చైతన్యం ఎవరిదాని తర్వాత విచారిద్దాం ముందర ఏమన్నావు నేనే ఈ మనస్సును చేసే అవకాశం కనిపిస్తోందని సందేహం లేదంటున్నావు ఇప్పుడు ఏం జరిగింది మన చర్చ వల్ల మనస్సు వేరు నువ్వు వేరు అంతవరకు ఖాయం అయితే ఈ మనస్సు చేతన పదార్థమా జడ పదార్థమా అనేది ఇంక చర్చ మిగిలి ఉంది ఆలోచిద్దాం ఇప్పుడు ఎలాగంటే మనస్సు గనక నిజంగా స్వతంత్రంగా చేతన పదార్థమైనట్లయితే మనస్సు సర్వకాల సర్వావస్థల్లోనూ కూడా అది చేతనవంతంగా వ్యాపారవంతంగా పనులు చేస్తూ ఉండాలి అయితే నువ్వు నిద్రపోతున్నావు స్వప్నాలు లేవు అప్పుడు నీ మనస్సు ఏమైపోయింది మనస్సు ఇక్కడే ఉందిగా మనస్సు ఇక్కడే ఉన్నది పనిచేయడంలా అది నిజంగా స్వతంత్రంగా చేతన వస్తువు అయితే పనిచేయకుండా ఉంటుందా అంతేకాదు ఒక మనిషి మరణించాడు ఎదురకుండా శవం పెట్టాం వాళ్ళలో ఇంద్రియాలన్నీ అక్కడే కనిపిస్తున్నాయి మన వాళ్ళ ఆకారంలో ఎక్కడ ఏమీ మార్పు లేదు మరి వాడు మనస్సు పనిచేస్తోందా నీ గాఢ నిద్రలో అనగా సుషుప్త్యవస్థలో మనస్సు పనిచేస్తోందా పని చేయలేకుండా పోతోంది అనేటప్పటికీ దాని అర్థం ఏం తెలియంది అది స్వతంత్రంగా పని చేయలేదు ఇంకెక్కడి నుంచో చైతన్యం దాంట్లో సంక్రమిస్తే అప్పుడు అది పనిచేస్తుంది అని తేల్తో అంటే ఏంటన్నమాట కొంతసేపు స్తబ్దంగాను కొంతసేపు చేతనవంతంగాను కనిపిస్తుంది అంటే ఆ చైతన్యం దానికి కాదని చెప్పాలి అదేమిటండి కాసేపు మథకంగా కూర్చుందేమో సూర్యుడు ఎప్పుడైనా కొంతసేపు నేను వెలక్కుండా ఉంటాను అంటే అది కుదురుతుందా వెలుగు ఆయన స్వభావం అయితే ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాడు సువాసన అనేది కర్పూరం యొక్క స్వభావం అయితే కర్పూరం ఎప్పుడూ సువాసన ఇస్తూనే ఉంటుంది కనుక అది దాని యొక్క స్వతంత్ర స్వభావం అది ఎప్పుడూ అట్లా పనిచేస్తూనే ఉంటుంది మనస్సు అది అట్లా పనిచేయట్లేదు కనుక అది ఒకప్పుడు పనిచేసి ఒకప్పుడు పనిచేయకుండా ఉంటుంది కనుక దానిలో కనిపిస్తున్న చైతన్యం దాన్ని కాదు అని మనకి అర్థమవుతోంది కనుక జడత్వమే మనస్సు యొక్క స్వభావం కనుక నువ్వు చైతన్య స్వరూపు కనుక నీలో ఉన్న చైతన్యం మనస్సులోకి ప్రతిఫలించినంతసేపు ఆ మనస్సు పనిచేస్తోంది తప్పితే అది స్వతంత్రంగా పనిచేయలేకపోతుంది అనే విషయం కూడా మనకి ఇప్పుడు అర్థమవుతోంది దీని బట్టి ఏ నిశ్చయమైందంటే మనస్సు పూర్తిగా జడపదార్థమే దేహంలాగా ఇంద్రియాలలాగా ఈ మనస్సు కూడా జడపదార్థమే మనస్సు జడ పదార్థమైతే అది నీకంటే భిన్నమని తేలిపోతోంది జడపదార్థం అయితే రాజకి రప్పకి సంసారం ఉంటుంది కనుక ఈ మనస్సు కూడా సంసారం ఉండటానికి వీలు లేదు అయితే మరి మనస్సు కూడా సంసారం కాకపోతే ఈ సంవసారం మరి ఎవరికైనట్టండి దేహానికి కాదంటారు ఇంద్రియాలకి కాదంటారు మనస్సుకి కాదంటారు మరి ఈ సంసారం ఎవరికి ఉన్నట్టు సంసారం అంటే సుఖ దుఃఖాలు ఎవరికి ఉన్నట్టు అంటే నేనే చెబుతున్నాను ఆయన ప్రాణం అనేది ఒకటి ఇందులో ఆ ప్రాణము ఈ మనస్సు ఒకటేమో అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది కానీ బాగా ఆలోచిస్తే ప్రాణము మనస్సు ఒకటి కాదు ప్రాణం ఉన్నా కూడా నిద్రా సమయంలో మనస్సు పనిచేయడంలా అంటే సుషుప్తి సమయంలో ప్రాణం ఉంటుంది కానీ మనస్సు పనిచేయట్లా కనుక మనస్సు ప్రాణము ఒకటానికి వీల్లేదు అయితే ఈ ప్రాణమే నేనేమో ఈ చేతనం అంతా ప్రాణందేమో అనుకుంటా ఏమో ఆలోచిస్తే కానీ విషయం మనకు అర్థం కాదు ప్రాణం ఉన్నంతసేపు నేనున్నాను నేనున్నాను అనేటువంటి జ్ఞానం మనకు కలుగుతూ ఉంటుంది నిజమే ప్రాణం పోతే మనస్సు అసలే పనిచేయదు ఇంద్రియాలు పనిచేయవు కనుక జడాలైన దేహేంద్రియ మనస్సులన్నింటిలోనూ కూడా పనిచేయించే శక్తి ప్రాణమే అని మనకు అనిపిస్తూ ఉంటుంది దాన్ని బట్టి ఈ ప్రాణమే నేను ఇదే చైతన్యము బహుశా ఇదే నేనే మరి నేను ప్రాణము రెండు ఒకటేనేమో పూర్తిగా అని కూడా అనిపిస్తూ ఉంటుంది కానీ ఓ సుఖకుమార బాగా ఆలోచించుడు ప్రాణమే నేను అనుకోవడం యుక్తియుక్తంగా ఉన్నట్టే కనిపిస్తుంది కానీ పూర్తిగా యుక్తియుక్తం కాదు ఎందుకంటే ఈ విషయం అర్థం కావడానికి మనం ఇందాక నుంచి ఉపయోగించిన యుక్తులుగాక వేరే రకమైనటువంటి యుక్తిని మనం ఉపయోగించాలి ఎలాగంటే నువ్వు గాఢ నిద్రలో ఉన్న సమయంలో నీ ప్రాణం పనిచేస్తోందా లేదా పని పనిచేయకపోయినట్లయితే నువ్వు జీవించే ఉండవు కదా నిద్రా సమయంలో నువ్వు జీవించే ఉన్నావు కదా రక్త ప్రసరణం మొదలైనవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి కదా కనుక గాఢ నిద్రా సమయంలో ప్రాణం బాగా పనిచేస్తూనే ఉన్నప్పటికీ నువ్వు బాగా ఉన్నప్పటికీ చైతన్యం ఇంద్రియాల్లో ప్రవహిస్తోంది గనుక ప్రాణం అక్కడే ఉంది గనుక ప్రాణమే చైతన్యం అన్ను అంటున్నావు గనుక ప్రాణము ఇంద్రియాలు కూడా పక్క పక్కనే ఉన్నాయి కనుక గఢనిద్రా సమయంలో ప్రాణంలో ఉన్నటువంటి చైతన్యము ఇంద్రియాల్లో కూడా ప్రవహించాలి ఆ సమయంలో ఇప్పుడు గాఢ సుషుప్తి సమయంలో ఎందుకని ఇంద్రియాలు అక్కడే ఉన్నాయి నీ ప్రాణం అక్కడే ఉంది రెండు అక్కడే ఉన్నప్పుడు దాంట్లో ఉన్న చైతన్యం దీంట్లో ఎందుకు ప్రసరించకుండా ఉంటుంది సూర్యుడు అక్కడే ఉన్నాడు అద్దము అక్కడే ఉంది ఉంటే ఆ కిరణాలు దాంట్లో ప్రతిఫలించకుండా రాజుగారు సింహాసనంలో కూర్చుని ఉన్నప్పుడు భటులంతా కూడా మేము విశ్రాంతి చేసుకుంటామండి ఇప్పుడు పనిచేయమంటే ఊరుకుంటాడా సభలో ఉన్నప్పుడు కనుక రాజుగారు ఉన్నట్టుగా ఈ ప్రాణం అక్కడుంది సూర్యుడున్నట్టుగా ఈ ప్రాణం అక్కడుంది ఈ భటులున్నట్టుగా ఇంద్రియాలు ఇక్కడున్నాయి అద్దం ఉన్నట్టుగా మనస్సు ఇక్కడుంది ఏది సుష్టృప్తి సమయంలో కానీ ఇక్కడ ఈ ఇంద్రియాలు ఈ మనస్సు పని చేయడంలా ఎందుకు ఇలా పనిచేయట్లేదు ఇంద్రియాలు ఒకప్పుడు చైతన్యవంతంగా ఉంటున్నాయి మరొకప్పుడు జడంలాగా ఉంటున్నాయి ఏమిటి ఒకప్పుడు చల్లగా ఉంటుంది ఒకప్పుడు వేడిగా ఉంటుంది అంటే కుదురుతుందా ఎప్పుడైనా నిప్పు నిప్పు కుదరదు కానీ ఇనపగుండు విషయంలో కుదురుతుంది ఇనపగుండు ఒకప్పుడు వెచ్చగా ఉంటుంది నిప్పులో పెట్టినప్పుడు బయట తీసుకొచ్చి నీళ్ళలో పెట్టినప్పుడు అది చల్లగా ఉంటుంది దీన్ని ఏం తెలిసింది నిప్పుగుండు నిప్పు కాదు అది ఇనపగుండు నిప్పుగుండులాగా కనిపిస్తుంది నిప్పు యొక్క సంపర్కం చేత ఆ ఇనపగుండు నిప్పులాగా కనిపిస్తుంది అలాగే చైతన్యము యొక్క సంపర్కం చేత లోపలుండేటువంటి ఒకనొక విభిన్నమైనటువంటి చేతన పదార్థం యొక్క సంపర్కం చేత ఈ ఇంద్రియాలు ఈ మనస్సు కూడా చేతనావంతముల్లాగా కనిపిస్తున్నాయి ఇనపగుండులాగా ఆ చైతన్యం యొక్క సంపర్కం కనుక తొలగిపోయినట్లయితే అవి నిప్పు ఇనపకుండా సల్లారిపోయినట్లుగా జడములుగా కనిపిస్తున్నాయి ఇంద్రియాదులన్నీ కూడా వాటి యొక్క జడత్వాన్ని అవి బయట సరేలే ఆ చైతన్యం ప్రాణాందే అనుకుందామంటే ఏం చెప్పుకున్నాను చిక్కులు ప్రాణం అక్కడే ఉంది ఇంద్రియాలు అక్కడే ఉన్నాయి ఇంద్రియాలు ఉన్నప్పుడు ప్రాణం అక్కడే ఉన్నప్పుడు ప్రాణంలో ఉన్నటువంటి చైతన్యం ఇంద్రియాల్లోకి ఎందుకు రావడం లేదు అనే ప్రశ్న ఉంటే దానికి సమాధానం రావట్ల చైతన్యం అనేది ఈ ప్రాణానికి సంబంధించింది కూడా కాదు కనుకనే ప్రాణం అక్కడే ఉన్నా కూడా ప్రాణంలోంచి దీంట్లో ఇంద్రియాల్లోకి చైతన్యం సంక్రమించడం లేదు కనుకనే చైతన్యం అనేది ప్రాణం మీద కూడా ఆధారపడకుండా తనంత తానుగా ప్రకాశిస్తూ అన్నిటికంటే సూక్ష్మంగా లోపలిదిగా ఉన్నది ఆ చైతన్యమే ప్రాణంలోకి ప్రసరిస్తే ఆ ప్రాణం పనిచేస్తోంది మనస్సులోకి ప్రవేశిస్తే మనస్సు పనిచేస్తోంది ఇంద్రియాల్లోకి ప్రవేశిస్తే ఇంద్రియాలు పనిచేస్తున్నాయి కాబట్టి చైతన్యం అనేది ప్రాణం యొక్క స్వభావం కాదు అంటే ప్రాణం కూడా జడమే అని దీన్ని బట్టి తెలిసింది ఇది ఒప్పుకోవడానికి కొంచెం మనస్సుకు కష్టంగా ఉంటుంది కానీ ఇప్పుడు చెప్పుకున్న కారణాలన్నీ కూడా మనం మళ్ళీ మళ్ళీ పరిశీలించి చూసినట్లయితే ప్రాణం జడమే అని మనకి స్పష్టంగా తెలుస్తుంది మనం సంతోషంగా అంగీకరిస్తాం ప్రాణం కూడా జనమని తెలిసేటప్పటికీ మరి సంసారం దానికి ఉంటుందా సుఖ దుఃఖాలు దానికి ఉంటాయా అంటే రాతికి రప్పకి సంసారం ఉండదు గనక సుఖ దుఃఖాలు ఉండవు గనక సుఖ దుఃఖములనేటువంటి ఈ సంసారం అది ప్రాణానికి కూడా సంబంధించింది కాదు అన్నీ పోతే ఇక మిగిలింది ఏమిటి అన్నిటికంటే సూక్ష్మంగా స్వతంత్రంగా ఉన్నదని దేని గురించి చెప్పుకున్నామో ఆ చిదాత్మ ఆ చైతన్యం మిగిలి ఉంది అయితే సంసారం అంటే ఏమిటి సంసారం అంటే సుఖ దుఃఖాలు అని ఇదివరకే చెప్పుకున్నాం సుఖ దుఃఖాలు అనేవి ఎప్పుడు వస్తాయి రెండు వస్తువులుంటే దాంట్లో ఒకదాని వల్ల ఒకదానికి సుఖంగాని దుఃఖంగాని వచ్చే అవకాశం ఉంది కానీ మనం చెప్పుకున్న శుద్ధ చైతన్యం అనేటువంటిది దేహము ఇంద్రియాలు మనస్సు ప్రాణము ఇవన్నీ దాటిపోగా మిగిలినటువంటి ఏకైక వస్తువు అది అందుకే ఏకమేవాద్వితీయం అన్నారు ఏకమేవాద్వితీయమని ఏకాకిగా ఉన్నటువంటి ఈ శుద్ధ చైతన్యానికి సుఖ దుఃఖాలు వచ్చాయంటే మరి రెండో వస్తువు లేకుండా సుఖ దుఃఖాలు ఎలా వస్తాయి అయితే ఈ సంవసారం ఎవరికి పెట్టినట్టు ఇప్పుడు చైతన్యానికి కూడా కాదు బొమ్మ అంటే మరో రకంగా ఆలోచించవచ్చు సుఖకుమార ఏమిటంటే చైతన్యం ఏకైకం అనుకోకుండా అనేక రకాల చైతన్యాలు ఉంటాయి ఆలోచిద్దాం ఏమిటంటే ఒక పెద్ద ఇల్లుంది ఆ ఇంట్లో ఒక్కొక్క గదికి ఒక్కొక్క దీపం పెట్టారు ఓ పెద్ద ఊరుంది ఆ ఊళ్ళో ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క దీపం పెట్టారు ఏ దీపానికి దీపం స్వతంత్రంగా ప్రకాశిస్తూ ఉంటుంది అట్లాగే ఈ చైతన్యాలు కూడా అనేక ఉన్నాయి దేనికి స్వతంత్రంగా ప్రకాశిస్తోంది ఏ దేహానికి దేహం ఒక్కొక్క స్వతంత్ర చైతన్యం ఉంది అనుకుందాం కశ్యపు అలా అనుకుంటే ఏం జరుగుతుందంటే అనేక చైతన్యాలు ఉన్నాయి గనక దేనికవి స్వతంత్రంగా ఉన్నాయి గనుక వాటికి ఒక్కొక్కసారి విరోధం రావచ్చు ఒక్కొక్కప్పుడు స్నేహం రావచ్చు విరోధం వస్తే ఆ విరోధంలో ఎవరు గెలిచారో వారికి సంతోషం కలుగుతుంది ఎవరు ఓడిపోయారో వారికి దుఃఖం కలుగుతుంది ఇలా చెప్పుకున్నట్లయితే అనేక చైతన్యాలు ఉన్నాయి గనక ఒక చైతన్యానికి ఒక చైతన్యానికి విరోధం వచ్చి దానివల్ల సుఖ దుఃఖాలు రావచ్చు గనుక ఈ సంసారం చైతన్యానికే పడుతుంది అని మనం చెప్పుకోవచ్చు చైతన్యం ఏకైకమే అని చెప్పినట్లయితే ఈ సమన్వయం కుదరదు కనుక అనేక చైతన్యాలున్నాయండి చైతన్యం ఏకైకం కాదు అనుకుందామా శుకుమారా కొంచెం ఆలోచించు సమన్వయం అయిపోయినట్లే కనిపిస్తోంది కానీ ఇది సమన్వయం కాదు దీంట్లో మరికొన్ని చిక్కులున్నాయి కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే కనిపిస్తాయి ఏమిటంటే నువ్వు చెప్పినట్టుగా నీ శుద్ధ చైతన్యాలు ఒకదానితో ఒకటి విరోధించుకున్నాయి అనుకుందాం విరోధించుకున్నాయంటే అర్థం ఏమిటి వాటికి మనస్సుతో సంపర్కం ఉంది అర్థం మనస్సు లేకపోతే స్నేహము లేదు విరోధం లేదు కదా అవి విరోధించుకుంటున్నాయి పరస్పరం వాటికి సుఖ దుఃఖాలు అంటే ఆ చైతన్యాలకు మనస్సంపర్కం ఉంది అని చెప్పినట్టయింది మనస్సంపర్కం గనక ఉన్నట్లయితే ఆ చైతన్యం శుద్ధ చైతన్యం అవుతుందా నువ్వు చెప్పి ప్రతిపాదిస్తున్నటువంటి చైతన్యం గారికి ఉందే మనస్సుతో సంపర్కం ఉంది కనుక ఇది పరిశుద్ధ చైతన్యం అని చెప్పడానికి వీల్లేదు ఎందుకని ఇందాక మనం చర్చ చేసినటువంటి శుద్ధ చైతన్యం అంటే అది మనస్సుకి ప్రాణానికి కూడా దాటి పరిస్థితిలో ఉన్నటువంటి చైతన్యం దానికంటే కింది స్థాయిలో ఉన్నటువంటి మనస్సుతో సంపర్కం కలిగేటువంటి అవకాశం లేదు అలా కలిగినట్లయితే అది శుద్ధ చైతన్యం కాదు కనుక నువ్వేం చేస్తున్నావంటే శుద్ధ చైతన్యం గురించి మాట్లాడుతున్నాను అనుకుని మనస్సంపర్కం కలిగినటువంటి మనస్సు గురించి మాట్లాడుతూ అనేక చైతన్యాలు ఉన్నాయండి అనేక చైతన్యాలకు పరస్పరం విరోధం రావచ్చు అంటున్నావు కనుక పాయింట్ మిస్ అయిపోయావు ఏమిటి అది శుద్ధం అనేటువంటి పాయింట్ మిస్ అయిపోయావు శుద్ధమైనప్పుడు దానికి మనస్సంపర్కం ఉండడానికి వీల్లేదు మనస్సంపర్కం లేకపోతే పరస్పర విరోధం లేదు పరస్పర విరోధం లేకపోతే సుఖ దుఃఖ ప్రయోగం లేదు అది పరిస్థితి కనుక శుద్ధ చైతన్యం అనేది అనేక చైతన్యాలుగా ఉండటానికి వీల్లేదు మరి ఉన్నట్టు కనిపిస్తోంది కదండి ఏ దేహానికి ఆ దేహం ఏ చైతన్యానికి ఆ చైతన్యం అనుభవంలో కనిపిస్తోంది కండి అనుభవానికి విరోధంగా మాట్లాడుతున్నారేమిటి అనుకుంటావేమో కొంచెం ఆలోచించు ఇంటింటికి దీపాలున్నాయన్నావు ఏ దీపానికి దీపం వేరు అన్నావు అక్కడి ఉద్దేశం ఏంటంటే ఇంటి ఇంటికి వేరే వేరే దీప బుడ్లు బుడ్లున్నాయి అంటే వేరే వేరే బల్బులు ఉన్నాయి ఈ బల్బులు బుడ్లు ఇవన్నీ కూడా లోపల ఉన్న వెలుగుకు బయట ఉన్న శరీరం శరీరం లాంటివి అన్నిట్లోనూ ఉన్నటువంటి వెలుగు మాత్రం అది ఒకటే ఆ వెలుగు ఎర్ర బల్బులో ఉంటే ఎర్రగా కనిపిస్తుంది పచ్చ బలుబులో ఉంటే పచ్చగా కనిపిస్తుంది అంటే వ్యక్తం అవటం అనేది ఆ రంగుగా వ్యక్తమవుతుంది అంతేగాని లోపల ఉన్నటువంటి వెలుగుకి ఏ రంగు లేదు అలాంటి వెలుగే పరిశుద్ధమైన వెలుగు అలాగే మనం ఇందాక పరిశుద్ధమైన చైతన్యము అని చెప్పినప్పుడు కూడా ఇలాంటి ఏ రకమైనటువంటి మస్సంపర్కము లేనటువంటి శుద్ధమైన చైతన్యాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం ఈ విధంగా బల్బులన్నింటి ద్వారా వ్యక్తమయ్యేటువంటి వెలుగు ఎలాంటిదో అలాగే మనస్సులన్నింటి ద్వారా కూడా వ్యవక్తమైనటువంటి ఏ చైతన్యమైతే ఉందో అది సర్వకాల సర్వావస్థల్లోనూ ఏకాకారమై ఏ వికారాలు లేకుండా ఏ మార్పులు లేకుండా అలాగే ఉంటోంది అలాంటి వస్తువుకి సుఖ దుఃఖాలు వచ్చే అవకాశం మరి లేదని ఇందాకనే మనం తేల్చుకున్నాం అందువల్ల ఈ చైతన్యం ఏకాకారం కాదని అనేక చైతన్యాలు ఉన్నాయని అనుకునేందుకు వీల్లేదు శుద్ధమై ఏకమైనటువంటి ఈ చైతన్యానికి సంసారం పట్టేటువంటి సవకాశము లేదు అయితే మరి ఇప్పుడు ఏం తేలినట్టు ఈ సంసారం అనేది దేహానికి కాదు ఇంద్రియాలకీ కాదు మనస్సుకీ కాదు ప్రాణానికి కాదు చివరికి ఈ శుద్ధ చైతన్యానికి కూడా కాదు ఇలా దేనికి కాకుండా పోతే ఏ ఆధారము లేకుండా పోతే ఈ సంసారం అనేది అసలు ఉన్నట్టా అసలు లేనట్టా ప్రపంచంలో ఎక్కడైనా కొంచెం పరిశీలించు చూడు నిజమైన వస్తువు ఏదైనా ఉంది అది ఆధారం లేకుండా ఉండదు ఏ ఆధారము లేకుండా ఒక వస్తువు ఉన్నది అంటే అంటే ఉన్నట్టు కనిపిస్తోంది అంటే అది నిస్సందేహంగా అసత్య వస్తువు కావాలి అది భ్రాంతి వస్తువు కావాలి భ్రాంతి వల్ల కనిపించే వస్తువు మాత్రమే ఏ ఆధారం లేకుండా ఉండగలదు ఈ విషయం నీకు బాగా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెబుతా ఎడార్లో పోతున్నాం ఎడార్లో పోయేవాడికి దూరంగా నదిలాగా కనిపించింది అది నదే అనుకున్నాడు వాడు దాని వెంట పరిగెత్తాడు ఎంతసేపు పరిగెత్తి చూసినా అది ఏమి అక్కడ నది కనిపించడం లే అప్పుడు ఏమనుకున్నాడు వాడు ఇది దేని మీద ఆధారపడి ఉందిరా అని ఆలోచించి ఆ కనిపించే నది దేని మీద ఆధారపడలేదు నేల మీద లేదు ఇంకెక్కడా లేదు ఏ ఆధారము లేకుండా నది ఎక్కడన్నా ఉంటుందా ఇది కనిపిస్తోంది ఇక్కడ నదిలాగా కనిపిస్తోంది కానీ దానికి ఏమీ ఆధారం లేదు కనుక ఏ ఆధారము లేకుండా అది కనిపిస్తోంది కనుక ఆ నది అసలు నదే కాదుపో అన్నాడు వాడు అంటే ఏమన్నాడు అది భ్రాంతి వల్ల పుట్టిన నది తప్పితే నిజమైనటువంటి నది కాదు అని వాడు చెప్పాడు లోకంలో జ్ఞానం ఈ విధంగా ఉంది కనుక అదే విధంగా ఎక్కడైతే ఏ ఆధారము లేకుండా మనకు వస్తువులు కనిపిస్తున్నాయో అవన్నీ కూడా భ్రాంతిజన్యములైన వస్తువులే అని మనం లోక జ్ఞానాన్ని బట్టి నిశ్చయం చేస్తూ ఉన్నాం అలాగే ఈ సంసారాన్ని గురించి మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాం ఈ సంసారం అనేది ఎవరికి ఎవరికి ఎవరికి ఆలోచించాం దేహానికా ఇంద్రియాలకా మనస్సుకా ప్రాణానికా శుద్ధ చైతన్యానికా అని ఆలోచించాం ఎటు చూసినా దానికి ఏ ఆధారము కనిపించట్ల ఏ ఆధారము కనిపించబోయేటప్పటికీ ఎన్నాళ్లు దాని వెంట పడి పరిగెత్తి పరిశీలించి చూసినా దానికి ఏ విధమైన ఆధారము కనిపించబోయేటప్పటికీ యటారిలో కనిపించేటువంటి నదులకు ఏ ఆధారము లేకపోవటం వల్ల అది భ్రాంతిజన్యమైనటువంటి నది తప్పితే సత్యమైన నది కాదని ఎలా గ్రహించామో అదేవిధంగా ఈ సంసారం కూడా భ్రాంతిజన్యమే తప్పితే నిజంగా సత్యమైనటువంటి వస్తువు కాదు సత్యమైన వస్తువు అయితే ఏ ఆధారము లేకుండా ఉండవు భ్రాంతి వల్ల కనిపించే వస్తువులను మాత్రమే ఆధారం లేకుండా ఉంటాయి అలా ఆధారం లేకుండా కనిపించేటువంటి వస్తువులను భ్రాంతిజన్య వస్తువులని మాయ వస్తువులని అసత్య వస్తువులని కల్పిత వస్తువులని ఇలాంటి పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం లోకంలో అందుకే వాటికి ఎండమావులు పేరు పెట్టాం ఎండమావులు అంటే ఎండలో కనిపించేటువంటి అసత్యమైన వస్తువులు అనమాట అలాగే శుకకుమారీవిధంగానే సంసారం ఒకడు ఉందనుకుని ఎండమావుల వెంట పరిగెత్తినట్టుగా మనం దాని వెంట ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని వేల సంవత్సరాలుగా ఈ తపస్సులు చేస్తూ విచారణ చేస్తూ మనం పరిగెత్తి పరిశీలించి చూశాం ఎంత పరిశీలించి చూసినా దానికి ఏ ఆధారము కనిపించడం లేదు అందుచేత ఎవడైనా సరే వాడు తర్కం మీద ఆధారపడి హేతువుల మీద ఆధారపడి మాట్లాడేవాడెవడ అయినట్లయితే వాడు మళ్లీ రెండో మాట మాట్లాడటానికి వీల్లేదు ఈ సంసారం అనేది అసత్య వస్తువే భ్రాంతి వస్తువే మాయా వస్తువే కల్పిత వస్తువే అని చెప్పవలసిందే అంతకంటే వేరే గతి లేదు సుఖకుమారా ఈ సంసారం ఎట్లా పుట్టింది ఎట్లా పోతుంది అని నువ్వు అడిగావు ఇప్పుడు మనం చేసిన ఈ చర్చ వల్ల సంసారం భ్రాంతి వల్ల పుట్టింది అని తెలిసింది అది తేలిపోయింది భ్రాంతి వల్ల పుట్టిన వస్తువు అసలు నచ్చే వస్తువు కదా అది ఎప్పుడు పోతుంది అని అడగడానికి ఆ వస్తువే లేదు అది పోతుందనే ప్రశ్న మనకు ఎందుకు వస్తుంది ఎండమావులు పోవటానికి సూర్యాస్తమయం దాకా మనం కాసు కూర్చోవాలా ఎండ ఉన్నంతసేపు ఎండమావులు కనిపిస్తూనే ఉంటాయండి సూర్యాస్తమయం అయితే గానీ ఎండమావులు పోవు అని ఎవరైనా చెబుతారా అనుభవం బాటసారి బాగా పరిశీలన చేసి చూసిన తర్వాత ఎండమావులు చూసేటప్పటికి చూస్తూనే చెప్పేస్తాడు ఎండమావులు అని చెప్పేసి ఎప్పుడైతే అది భ్రాంతిజన్యమైనటువంటి నది అని తెలిసిందో ఆ నిశ్చయ జ్ఞానం కలిగిన తక్షణంలోనే ఆ ఎదురకుండా కనిపిస్తూ ఉన్నా సరే ఎండమావి అనేటువంటి నదిలో నదీత్వం కాస్త లేకుండా వెళ్ళిపోతుంది అలాగే మనం చేసేటువంటి తత్వ విచారణ అనేటువంటి పరిశీలన వల్ల ఈ సంసారం అనేది భ్రాంతిజన్యమే తప్పితే సత్య వస్తువు కాదు అనేటువంటి జ్ఞానం కలిగిన వెంటనే ఈ సంసారంలోని సంసారత్వం కాస్త ఎగిరిపోతుంది ఇది పూర్తిగా లేని వస్తువే అయిపోతుంది పూర్తిగా అసత్య వస్తువే అయిపోతుంది పూర్తిగా కల్పిత వస్తువే అయిపోతుంది అందుచేత అటువంటి సంసారాన్ని పోగొట్టుకునేందుకు వేరే మనం ప్రయత్నం చేయక్కర్లేదు శుభకుమారా ఒక కుర్రవాడికి కన్ను చీకటిలో పాము కనిపించింది వాడు పాము పాము అని అరిచేశాడు ఇంతలో వాడి తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి పరిశీలించి చూసి అది పాము కాదురా తాడు మొక్కరా సరిగ్గా చూడరా అన్నాడు తండ్రి మీద వాడికి విశ్వాసం ఉంది ఆ విశ్వాసం వల్ల కుర్రాడు పారిపోకుండా అక్కడ నిలబడ్డాడు నిలబడి ఇటు అటు వంగి జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు కానీ ఇప్పటికీ ఒక పక్క నుంచి చూస్తే అది పాములాగానే కనిపిస్తోంది కానీ బాగా పరిశీలించి చూసిన తర్వాత అది తాడే అని ఖాయం చేసుకున్నాడు ఎప్పుడైతే ఖాయం చేసుకున్నాడో అది మరొక కోణంలోంచి చూస్తే కంటికి పాములాగా కనిపిస్తూ ఉన్నా సరే అది పాము కాదని నిశ్చయం అయిపోయింది కనుక దాన్ని చంపడం కోసం వాడు ఏ కర్ర పట్టుకురాడు ఎక్కడ ఉన్నాయి అని వెతకడు అందుచేత మనం పరిశీలన చేయడం వల్ల ఇది భ్రాంతి నిశ్చయం గనక తక్షణమే అది పాం ఎట్లా కాకుండా పోయిందో అలాగే ఈ సంసారాన్ని గురించి విచారణ చేసి నిశ్చయం గనక చేసుకున్నట్లయితే ఆ నిశ్చయ జ్ఞానం గనక పరిసమాప్తం ఆ నిశ్చయం జ్ఞానం గనక మరి సుస్థిరంగా ఫైనల్ గా ఉండేట్లయితే ఇది ఎప్పుడు పోతుంది అనే ప్రశ్న రాదు ఎందుకని అది అసత్య వస్తువు అని తేలిపోయింది గనక కనుక సుఖకుమారా నువ్వు అడిగిన ప్రశ్నల్లో ఈ సంసారం ఎట్లా పుట్టింది అనే దానికి సమాధానం వచ్చింది ఎట్లా పోతుంది అనే ప్రశ్నకు అర్థం లేనే లేదనే విషయం కూడా నిశ్చయం అయిపోయింది కనుక నీకు పూర్తిగా ఇప్పుడు తృప్తి కలిగి ఉండాలి అని సుఖమహర్షి గూర్చి వేద వ్యాస మహర్షి అన్నాడు కానీ సుఖమహర్షి ముఖంలో ఏ రకమైనటువంటి తృప్తి కనిపించలేదు వింటున్నాడు అంతే ప్రశ్న అయినా ముఖంలో వికాసం కలగల అది చూసి వ్యాస మహర్షి ఏం చేశాడంటే వీడికి మనం కేవలం గా చెప్పేటప్పటికి నచ్చినట్లేదు అంచేది మనం ఏదైనా మనం బోధ చేసే విధానం మార్చాలి మారిస్తే కానీ వాడికి ఆనందం కలగదు అనే అభిప్రాయం కలిగి ఒక నిమిషం ఆలోచించి మళ్ళీ కొత్త విధానంగా ఉపదేశం ప్రారంభించాడు ఏమంటే నాయనా షుకా నీకు వేదం మీద మంచి విశ్వాసం ఉంది వేద ప్రామాణ్యం మీద గొప్ప గౌరవం ఉంది నీకు కనుక వేద ప్రామాణ్యం ప్రకారంగా నీకు ఆత్మ ఆత్మతత్వాన్ని అన్వయం చేసి చూపిస్తాను చూడు వేదంలో ఏం చెప్పారంటే యజ్ఞాలు యాగాలు ఇలాంటి పుణ్యాలన్నీ చేస్తే స్వర్గం వస్తుందని దొంగతనము ఇలాంటి పాపాలు చేస్తే నరకం వస్తుందని వేదంలో చెప్పారు చెప్పారు కదా దాని అర్థం ఏమిటి ఇప్పుడు యజ్ఞం చేస్తే ఈ క్షణంలోనే స్వర్గం వచ్చేస్తుందా ఇప్పుడు దొంగతనం చేస్తే ఈ క్షణంలో నరకం వచ్చేస్తుందా రాదు కదా ఇవాడు యజ్ఞం చేస్తాడు ఎప్పుడో కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ దేహం వదిలిపెట్టేసిన తర్వాత ఇంకో లోకాన్ని చేరేక అక్కడ మళ్ళీ వేరే దేహాన్ని స్వీకరించాక ఆ దేహంలో దీనికి సంబంధించినటువంటి పాపాలు పుణ్యాలు వాడు అనుభవిస్తాడు అంటే పుణ్యం చేస్తే దానికి సంబంధించినటువంటి సుఖం అనుభవిస్తాడు పాపం చేస్తే దానికి సంబంధించినటువంటి దుఃఖం అనుభవిస్తాడు ఇది వేదం చేసేటువంటి శాసనం ఈ శాసనం వల్ల మనకేం తెలుస్తోంది జీవి అనేవాడు ఈ భూమి మీద ఈ స్థూలదేహంలో ఉన్నంత వరకు ఈ యజ్ఞయాగాల ఫలితం వీడికి రాదు ఇది వదిలిపెట్టేసి పైకి వెళ్ళి వీడే మళ్ళీ ఇంకొక దేహం స్వర్గలోకంలో ధరిస్తాడు అంటే అనమాట ఇక్కడ ఉండగానే వీడికి వేరే ఒక సూక్ష్మ శరీరం ఉందన్నమాట ఈ సూక్ష్మ శరీరం ఈ భూలోకంలో ఉన్న శరీరాన్ని వదిలిపెట్టేసి స్వర్గలోకానికి వెళ్ళిపోతుంది ఆ స్వర్గలోకంలో మళ్ళీ ఇంకొక కొత్త శరీరంలో ప్రవేశిస్తుంది ఇదే సూక్ష్మ శరీరం ఆ సూక్ష్మ శరీరం ఆ ఆ స్వర్గ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ సుఖాలు అనుభవిస్తుంది స్వర్గంలోకం వాళ్ళు అక్కడ వాడికి నూకలు చెల్లిపోతాయి నూకలు తర్వాత అక్కడి నుంచి ఆ స్వర్గ శరీరంలో ఉండేటువంటి ఆ స్వర్గస్థూల శరీరాన్ని వదిలేసి మళ్ళీ సూక్ష్మ శరీరం ధరించి మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తాడు భూమి మీదకి వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడ శరీరాన్ని ఇలా ఈ సూక్ష్మ శరీరధారి పైకి ఈ కిందికి ఇలా తిరుగుతూనే ఉంటాడు ఈ సూక్ష్మ శరీరధారి భూలోకంలో శరీరం ధరిస్తే భూలోక సుఖాలు అనుభవిస్తున్నాడు స్వర్గలోకంలో శరీరం ధరిస్తే స్వర్గలోకంలో సుఖాలు అనుభవిస్తున్నాడు ఏ లోకంలో ఉన్నా వీడికి సంసారం తప్పడం లేదు ఏ లోకంలో ఉన్నా ఈ సూక్ష్మ శరీరధారికి సంసారం అంటే సుఖ దుఃఖాలు తప్పడం లేదు అయితే స్థూల శరీరంలో ఉన్న సూక్ష్మ శరీరధారి సంసారం అనుభవిస్తున్నాడు అంటే అర్థం ఏమిటి వాడికి ఇంద్రియాలు శరీరము మనస్సు ఇవన్నీ ఉన్నాయన్నమాట అంతే కదా అంటే సూక్ష్మ శరీరధారికి ఇంద్రియ సంసర్గం ఉందంటే ఇంద్రియాలతో సంపర్కం ఉందంటే సూక్ష్మ శరీరధారికి మనస్సుతో సంపర్కం ఉందంటే అక్కడ ఉండేటువంటి అంటే సూక్ష్మ శరీరం ఉండగా ఉండేటువంటి ఇంద్రియాలు మనస్సు ఏవైతే ఉన్నాయో వాటిల్లోకి ఏదో ఒక చైతన్యం ప్రవేశిస్తోంది ఆ చైతన్యం అక్కడ ఉండేటువంటి మనసుకన్నా ఇంద్రియాల కన్నా అన్నిటికంటే భిన్నంగా ఉంటుంది ఆ చైతన్యంలోంచే చైతన్యం ఆ ఇంద్రియాల్లోకి ఆ మనస్సులోకి అది ప్రసరిస్తూ ఉంటుంది ఇలా ఇప్పుడు పరిశీలించినప్పుడు చూసినప్పుడు ఎందుతుందంటే ఇప్పుడు ఇంకో దానిని కూడా ఇదే పరిశీలన చేద్దాం ఈ లోకంలో ఎవడైనా ఒక ఉద్యోగం చేశాడుకోండి వాడు ఎన్నాళ్ళు ఉద్యోగం చేస్తే అన్నాళ్ళు జీతం ఇస్తారు ఆ జీతంలో కొంచెం దాచిపెట్టి చిరుకు పెన్షన్గా ఇస్తే ఇస్తారు ఎప్పుడూ చాలా కాలం పనిచేస్తే ఆ పెండ్ ఎంతకాలం ఇస్తారు ఆ జన్మ ఉన్నంతవరకే ఇస్తారు అలాగే ఎవరైనా ఒక రైతున్నా అనుకోండి వాడు పంట పండిస్తే ఎన్నెకరాలు దున్నితే ఎంత శ్రమ పడితే అంత పంట వస్తుంది అంతేకాని ఒక గజమేర దున్నేస్తే వీడి జన్మంతా ధాన్య రాసి వర్షిస్తూనే ఉంటుందండి అని అంటే అది నమ్మశక్యంగా ఉండే విషయంగా యజ్ఞ యాగాది రూపమైనటువంటి పుణ్యాలు చేశాడంటే ఎంత పెద్ద యజ్ఞాలు యాగాలు చేసినా కూడా ఆ యాగాల యొక్క సైజును బట్టి వీడికి వచ్చేటువంటి పుణ్యం యొక్క సైజు కూడా ఆధారపడి ఉంటుంది కాని ఒకసారి యజ్ఞాలు చేసినంత మాత్రం చేత శాశ్వతంగా సృష్టి అలా వీడు శాశ్వతంగా మోక్షంలో వండిపోతాడు నిరంతరం స్వర్గంలో ఉండిపోతాడు అని చెప్పేందుకు వీల్లేదు ఇది తార్కికంగా ఉండదు తార్కికంగా ఉండకపోవడమే కాదు వేదమాత ఏం చెప్పిందంటే పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయా నాస్తికృతకృతేనా అని ఒక మంత్రం వచ్చింది అంటే బ్రాహ్మణ అంటే తత్వ పరిశీలకుడైనటువంటి మానవుడు లోకాన్ని బాగా పరిశీలించి చూసి కర్మచితాన్ ఈ లోకంలో వచ్చేటువంటి ఫలమంతా కూడా ఎంత కర్మ చేస్తే అంత ఫలితం కనిపిస్తోంది అంతే తప్పితే ఫలితానికి ప్రొపోర్షనేట్గా కాకుండా కొంచెం ఫలితం చేస్తే कोई श्रमजेस्ते शाश्वत फलतमचे कर्म एक् लोक कनका तर्मचि क्षीयते तथेह कर्मचि लोक क्षीयते मुद्र पुण्यजिक क्षीयते अरक चोट वेदन चपकी अटेट लोकल्ल कर्म वल्ल संपाद అంటే వ్యవసాయము ఉద్యోగము మొదలైనటువంటి కర్మల వల్ల సంపాదించినటువంటి సంపదలు ఎలాగైతే నశించిపోతూ ఉంటాయో అంటే కొంతకాలం అనుభవించాక అయిపోతూ ఉంటాయో అదేవిధంగా పుణ్యం వల్ల సంపాదించినటువంటి పరలోక సుఖాలు కూడా కొంతకాలం అయిపోయిన తర్వాత అవి తరిగిపోతాయి కొండలైన తరుగును కూర్చుని తింటే అన్నారు అంచేత ఎప్పటికీ శాశ్వతంగా ఉండేటువంటి కర్మఫలాలు ఎక్కడా ఉండవు ఎన్ని పుణ్యాలు చేసినా కూడా ఎంత కష్టపడి యజ్ఞయాగాదులు చేసినా కూడా ఒకనాటికి ఆ పుణ్యం తరిగిపోనే పోతుంది ఆ స్వర్గసుఖాలు ఎగిరి పోనే పోతాయని మనం అనుకోవడమే కాదు వేదమాత స్వయంగా చెప్పింది కనుకంటా కనుక ఇలాంటి వేదవాక్యాలన్నీ కూడా పరిశీలించి చూసినట్లయితే ఆ తత్వ పరిశీలకుడు ఏమని చేశాడంటే ఈ ప్రపంచం యొక్క తత్వం చూసి వేదోక్తమైన కర్మలంతా కూడా ఎంతో కష్టపడి చేసినటువంటి ఆ తత్వ ఎంతో దిగులు పడిపోయి దిగులతో ఏమని ఎంత చేసినా దానివల్ల శాశ్వతమైన ఫలితం లభించదురా శాశ్వతమైన మోక్షం లభించదురా ఎన్నాళ్ళు రాయిట్లా కష్టపట్టం అని వాడు దిగాలు పడిపోయాడు దాన్నే వేదమాద్యం చెప్పిందంటే నా స్త్యకృత కృతేనా అన్నది కృతేనా అంటే కృషి చేత చేసినటువంటి ప్రయత్నపూర్వకంగా చేసినటువంటి ఈ కర్మచేత అకృత శాశ్వతమైనటువంటి మోక్షరూపమైనటువంటి శాశ్వతానందం అది సాధ్యం కాదు అని నిర్వేదనలో పడిపోయారు అలా ఎవరైనా గనక నిర్వేదంలో పడితే అలాంటి వారి కోసం వేదమాతే ఒక ఉపదేశం చేసింది ఉపాయం చెప్పింది ఏమని తరతి శోకమాత్మవిత్ అని అంటే ఆత్మవిత్ ఆత్మ జ్ఞానాన్ని గనక సంపాదించినట్లయితే వాడు తరతి శోకం శోకాన్ని అనగా దుఃఖరూపమైనటువంటి సంసారాన్ని పూర్తిగా తరించి యావతలకు వెళ్ళిపోతాడు శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందుతాడు అని శాశ్వత సుఖరూపమైనటువంటి మోక్షాన్ని సంపాదించేందుకోసం ఆత్మను తెలుసుకోవలసింది పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాల్సింది అనేటువంటి ఉపాయాన్ని వేదమాత స్వయంగా మనకి బోధిస్తోంది కనుక ఓ సుఖకుమార వేద ప్రామాణ్యం వల్ల మనకి తెలిసింది ఏమిటంటే ఈ సంసారం అనేది పోవటానికి నువ్వు చేయవలసినటువంటి ఏకైక పని ఒకే ఒక పని ఏమిటయ్యా అంటే ఆత్మజ్ఞానం సంపాదించాలి ఆత్మజ్ఞానం అంటే ఏమిటి ఈ ఆత్మ అనేది శుద్ధ చైతన్య స్వరూపమని దానికి దేనితోనూ కూడా సంపర్కం ఏమాత్రమూ లేదని అలాంటి శుద్ధ చైతన్యమే సర్వత్రా వ్యాపించి ఉందని ఆ శుద్ధ చైతన్యం ఈ ప్రపంచంలో సత్య వస్తువు ఆ సత్యమైనటువంటి శుద్ధమైనటువంటి చైతన్యమైనటువంటి ఆ వస్తువే నువ్వని అది గ్రహించాలి నువ్వు నువ్వేరు ఆ చైతన్యం వేరు అనుకోవడం కాదు ఆ పరిశుద్ధ చైతన్యమే నువ్వనే విషయం గ్రహించాలి ఇదే ఆత్మతత్వ గ్రహణం అంటే ఈ విషయాన్నే శృతిమాత సాక్షాత్గా అమరవతో చెప్పింది సన్మూలా సోమ్యేవా సర్వా ప్రజా సదాయతనా సత్ప్రతిష్ఠా అంది ఓ కుమార ఈ ప్రపంచంలో కనిపించేటువంటి జీవులంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మూల వస్తువు ఏమిటి అంటే అది ఆ శుద్ధమైనటువంటి పరమాత్మ వస్తువే ఈ ప్రపంచంలో కల్పించేటువంటి సమస్త జీవులు జీవితంలో కూడా దేని మీద ఆధారపడి జీవిస్తున్నాయంటే అది ఆ పరమాత్మ వస్తువే వీళ్ళంతా చివరికి దేంట్లోకి ప్రవేశిస్తారంటే అది కూడా ఆ పరమాత్మ వస్తువే అని అక్కడ వేదమాత చెప్పింది కనుక ఆ శుద్ధ చైతన్యంలోంచే వచ్చి ఆ శుద్ధ చైతన్యంలోనే ఉండి ఆ శుద్ధ చైతన్యంలోనే లయిస్తూ ఈ ప్రపంచం మొత్తం అంతా కూడా అటువంటి శుద్ధ చైతన్యాన్ని వి నువ్వే అని వేదమాత సాక్షాత్తుగా చెప్పింది ఓ సుకుమారీ విధంగా కేవలం తర్కం మాత్రం చేతమే కాక వేదప్రామాణ్యం వల్ల కూడా సంసారం అనేది నిజంగా ఉన్న వస్తువు కాదని ఆత్మజ్ఞానం వల్ల అది పోతుందని ఎందుకంటే సత్యమైన వస్తువు అయితే జ్ఞానం వల్ల పోదు భ్రాంతిజన్యమైన వస్తువు అయితేనే అది జ్ఞానం వల్ల పోతుంది కనుక కేవలం జ్ఞానం వల్ల సంసారం పోతుందని వేదమాత చెబుతోంది కనుక ఈ సంసారం అనేది సత్యవస్తువు కాదని వేదమాత మనకి బోధిస్తోంది ఈ విధంగా మనకి నిరూపణ చేస్తోంది కనుక బావు నీవు నీ శుద్ధ ఆత్మస్వరూపాన్ని కూర్చి నువ్వు బాగా మరణం చేసుకో ఈ దేహాదుల మీద నీకేదైనా కనుక భ్రాంతి ఉన్నట్టయితే దాన్ని ఆ భ్రాంతి దృష్టిని పూర్తిగా వదిలిపెట్టు ఇంతకంటే నువ్వు చేయాల్సిన పని ఇంకా ఏమీ లేదు ఏ తపస్సులు అక్కర్లేదు ఏ యజ్ఞాలు ఒక్కర్లేదు ఏ యాగాలు ఒక్కర్లేదు దానాలు ఒక్కర్లేదు ధర్మాలు ఒక్కర్లేదు నువ్వు చేయవలసింది ఏమిటయ్యా అంటే నేనే పరిశుద్ధమైన చైతన్యాన్ని అనేటువంటి విషయాన్ని పూర్తిగా అనుభవంలోకి తెచ్చుకుని ఈ దేహాదుల ఉన్నటువంటి భ్రాంతి దృష్టిని పూర్తిగా వదిలిపెట్టేయాలి ఇంతకంటే నువ్వు చేయాల్సిందేం లేదు ఇందాక తర్కం ద్వారా మనం సాధించింది ఇదే ఇప్పుడు వేద ప్రామాణ్యం ద్వారా సాధించింది ఇదే పరమమైన సిద్ధాంతం ఇదే ఇదే చివరి ఇంతకంటే పై లేదు అన్నాడు ఇంకా ఇంతకంటే చెప్పాల్సిందే లేదని వేదవ్యాసం మహర్షి గారు కొంచెం ఆగారు ఆగి ఏమిటయ్యా అనే అభిప్రాయం ఏమిటి అన్నట్టుగా కుమారుడు వంక చూశారు చూస్తే ఆ కుమారుడు ఏమన్నాడంటే నీళ్ళు నమిలేసి మీరేమైనా కొత్త విషయాలు చెబుతారేమో అని చాలా ఆశపడ్డానండి అన్నాడు ఇంత బ్రహ్మాండంగా చెబితే ఏదో కొత్త విషయాలు చెప్పలేదు అన్నీ పాత విషయాలే చెప్పారు దీంట్లో నాకు తెలియందేముంది దీనివల్ల నాకు సందేహం పోయిందేముంది అన్నట్టుగా తేల్చేశాడు వేదవ్యాస మహర్షి అంటే ఆయన సామాన్యుడు కాదు సమస్త విద్యలు మూర్తి భవించిన విగ్రహం ఏవైనా ఉంటే అది వేదవ్యాస మహర్షి మాత్రమే అంతేకాదు ఆయన రాజకీయాల్లో కూడా మంచి అనుభవం గల వ్యక్తి అంచేత ఎప్పుడైతే కొడుకిట్ట నీళ్ళు నవిలేసి నాలికి చప్పరించేశాడో ఆయన వెంటనే ప్లేట్ ఫ్రాయించేశాడు ఆయన ఏమన్నా అంటే కుమారా నువ్వు మంచి మేధావి మంచి పరిశీలనాశక్తి నీకు చాలా ఎక్కువ ఉంది నాకేమో ఈ వేదాంత విషయాల్లో అంత బాగా మరి లేదు పైగా అనుభవం కూడా నాకు కొంచెం తక్కువ అంచేది నీకు ఈ విషయంలో ఇంతకంటే ఎక్కువ చెప్పలేను కానీ నీకు ఈ విషయంలో నాకంటే బాగా చెప్పగలిగిన వాళ్ళు ఒకరున్నారు నా దృష్టిలో ఒకరున్నారు నీకు వారి పేరు చెబుతాను నీకు ఇష్టమైతే అక్కడికి వెళ్ళి వారి దగ్గర విశేషం తెలుసుకో అని చెప్పారు కొడుక్కి తండ్రి జీవితే అంత విశ్వాసంగా ఉండదు లోకంలో మామూలే అని మనసులో అనుకుని నాయనా నువ్వు చాలా తెలివైన వాడివి నాకు వేదాంత విషయాల్లో అనుభవం తక్కువ కనుక నేను ఎంతకంటే నీకు వివరించలేను నాకు తెలిసినంతలో ప్రస్తుతం భూలోకంలో మిథిలా నగరంలో రాజ్యపాలన చేస్తున్నటువంటి జనక మహారాజు గారు అనేటువంటి మహానుభావుడు ఉన్నాడు వేదాంత అనుభవ విషయంలో ఆత్మతత్వ అనుభవ విషయంలో ఆ జనక మహారాజు గారిని మించినవాడు నాకు చేసినంతలో ఎవరు లేరు ఆయన దగ్గరికి వెళ్లి ప్రయత్నం చేసి చూడు నీకు కావాలనుకున్నట్టయితే ఆయన చెబితే నీకేదా తృప్తికరంగా చెబుతాడేమో అని నాకు ఆశగా ఉంది తర్వాత నీకు ఎలా అలా చేసుకో అన్నాడు జై గురుదత్త